సాపేక్ష సాక్షి నిర్ణయంతో ఉంటాడు తర్వాత నిరపేక్ష సాక్షి కనుక అయ్యాడు అనుకుంటే బ్రహ్మం అవుతాడు ఆ బ్రహ్మము పరమయ్యాడు అనుకోండి ఆ ఆవరణను అధిగమిస్తాడు ఇట్లా ఒక్కొక్క దాన్ని తెలుసుకుంటూ ఉంటాడు ఆరోపితం ద్వారా అధిష్టాన నిర్ణయాన్ని పొందుతూ ఉంటాడు తర్వాత అధిష్టానం ఆవరణని పరమనేటటువంటి నిర్ణయంతో పోగొట్టుకుంటూ ఉంటాడు ఇది సాధన మార్గము ఎప్పటికప్పుడు ఇలా గుర్తు పెట్టుకోవాలి ఎందుకని ఆవరణ మిగిలితే విక్షేపం తప్పదు కాబట్టి విక్షేపం అంటూ ఉంటే మాలా దోషం తప్పదు కాబట్టి దోషత్రయం లేకుండా చేసుకోవాలి తద్వారా అంటే ఈ విక్షేపం ద్వారా జీవభ్రాంతి కలిగి సంసారము సంసార చరిత అనంత దుఃఖము జీవునికి ప్రాప్తించినది అది ఈ గొడవ అంతా ఉంది ఇప్పుడు జీవుడికే ఉంది బ్రహ్మము కూడా దుఃఖిస్తున్నాడని చెప్పకూడదండి ఎప్పుడు గుర్తుపెట్టు అలా చెప్పేటటువంటి వాదములు కూడా వచ్చినాయి ఈ మధ్యకాలం బ్రహ్మానికి దుఃఖం ఎలా ఉంటుందండి అవిజిట్ పాజి సర్వసాక్షి కదా సమిష్టికి సాక్షి కదా మళ్ళా బ్రహ్మానికి దుఃఖం ఎలా వస్తుందండి దుఃఖం అన్నామంటే ఎక్కడికి వచ్చేసాడు మళ్ళా మళ్ళా జీవభావంలో వచ్చేసాడు కాబట్టి అత్యంతిక సుఖం బ్రహ్మం మరి అది కూడా సమస్యరా బాబు అని విదిరించుకోవడం సంగతి వేరే విషయం అంతేగాని నిర్వికల్ప సమాధి నిష్టని దుఃఖంగా భావించకూడదు ఇలా అలా భావిస్తే ఏమైపోతాడంటే మనోమయ కోశంలో కూడా నీకు ఒక సమాధి నిష్ట కలుగుతుంది ఇది వచ్చింది చిక్కు పంచకోశాల పరిధిలో కూడా సమాధి నిష్ట కలుగుతుంది ఇది యోగ సమాధి ఇది గుర్తుపెట్టుకోవాలి యోగ మార్గంలో చెప్పే అష్టాంగ యోగంలో చెప్పే సమాధి నిష్ట ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలగక ముందు వచ్చే సమాధి నిష్ట ఈ సమాధి నిష్టను పట్టుకెళ్ళి ఆత్మసాక్షాత్కార జ్ఞానం తర్వాత బ్రహ్మనిష్టలో ఏర్పడేటటువంటి జ్ఞాన పద్ధతిగా ఏర్పడున్న సమాధి నిష్టకి పోలి ఇక్కడ తను తాను స్థితిలోనే సమాధి కలుగుతుంది అక్కడేమో తనను తాను తెలుసుకుని పోగొట్టుకుని అధిగమించడానికి కావలసిన సమాధినిష్ట కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తించాలన్నమాట అందుకని జ్ఞానమార్గ సాధకుడు అయితే తప్ప ఈ భేదాలని స్పష్టంగా స్థితి భేదాలని గుర్తించలేదు లేకపోతే ఏమవుతుందంటే అపూర్ణాన్నే పూర్ణం అనుకుంటాడు పూర్ణాన్నే పరిపూర్ణం ఈ ఆరోపితమన్న తగాదా అసలు ఎక్కడెక్కడక్కడ వచ్చేస్తుంది అంటే అపూర్ణాన్ని పూర్ణం అనుకుంటారు మన వాళ్ళందరూ నిన్ను అసలే వరలక్షణ వ్రతానికి పూర్ణాలు ఉండేసి ఉంటారు కలషం పూర్ణాలు ఉండాల్సిందేనండి బాబోయ్ ఏమిటయ్యా ఈ పూర్ణం ఆలోచించాలన్నమాట అర్థం ఏంటి సృష్టి కూడా దేంతో నిండి ఉంది శబ్దము రసము తేజస్సు ఓజస్సు ఈ తేజస్సు ఓజస్సుగా మారుతుందన్నమాట రసము వీర్యంగా మారుతుందన్నమాట శబ్దము మౌనంగా మారుతుందన్నమాట ఇలా పరిణామం చెందుతున్న ఇవి శబ్దం నిశ్శబ్దం కదా శబ్దం తత్కాలవద్ది రసము వీర్యమైంది ఆ వీర్యం అందరిలో ఉండదన్నమాట ఇది ప్రపంచం అంతటా ఉన్నది వీర్యం అనమాట అంటే అర్థం ఏంటి ఆషాఢ మాసంలో వర్షాకాలంలో వర్షాలు పడతాయి అనుకోండి ఆ వర్షం ద్వారా జీవం అనే వీర్యం ప్రవహిస్తుంది అప్పుడే మొక్కలు మొలకెత్తాయి అప్పుడే సస్యం వృద్ధి చెందుతుంది ఎంత ఉండనివ్వండి అసలు ఒక్క వర్షం అన్నా పడకపోతే నీకు సస్యం పండదు ఎన్ని నీళ్ళన్నా ఉండనివ్వండి దగ్గర ఆనకట్టలో ఎన్నైనా నీళ్ళు పెట్టుకో ఆ నీళ్ళన్నీ ప్రవహింపజేసినా సరే సస్యం పండదు అన్ని తాలు వస్తాయి వర్షం పడితేనే సరైన గింజలు ఇది మనకు అనుభవంలో రైతులందరికీ తెలిసిందే ఒక్క వర్షం అన్నా పడాలండి లేకపోతే లాభం లేదండి ఓ మూడు నీళ్ళు ఉన్నాయి కదరా మనం చెరువులు ఆ నీళ్ళన్ని పెట్టేద్దామండి ఎన్ని నీళ్లు పెట్టినా లాభం లేదురాయన అవన్నీ తాళి లోపల గింజ ఏర్పడదా కాబట్టి ఆ వర్షంలోనే వీర్యం అనే ప్రవాహం వీర్యం అంటే ఏదో భౌతిక లక్షణంతో చూస్తున్నది ఇది కాదు వీర్యం అంటే శుక్ల శోణితములని భౌతిక లక్షణంతో పంచకోశాల పరిధిలో శరీరంలో చూస్తున్నాడు ఇక్కడ కాదు ఉన్నది అసలు ఇలాగా జాగ్రత్తగా గమనిస్తే సృష్టి లక్షణాలను అందుకే నేను అన్ని గ్రూపుల్లో పంపించింది అసలు సృష్టి విధానం ఉంది ఆరు ఋతువులు ఎలా ఉన్నాయి పన్నెండు మాసాలు ఎలా ఉన్నాయి వాటి రాసులు ఎలా ఉన్నాయి జ్యోతిష్య విజ్ఞానాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు అసలు ఆ సమన్వయ ధోరణి అందరికీ తెలియాలని స్వామి ఓంకారానందగిరి గారు పంపించారు బాగా సమన్వయం చేశారు జాగ్రత్తగా సమన్వయంలో ఏం తెలుసుకోవాలి ఇప్పుడు అపూర్ణాన్ని పూర్ణం అనుకుంటున్నాడు వచ్చి జిక్కది మానవుడిలో జీవోభావం ఎక్కడ చేస్తున్నాయా అంటే అపూర్ణాన్ని పూర్ణం అనుకున్నాడు అది అది ఆరోపించుకున్నాడు ఇది వదిలించుకోవాలి అప్పుడు ఏ దుఃఖం ఉండదు ఎందుకని సత్యం తెలిసిపోయిందిగా సత్యం తెలిసిన వాడికి ఏ సమస్య లేదు చదు ఆత్మలో దుఃఖము లేదు అంతే శోకము మోహము ఆకలి దప్పిక జననం మరణం ఈ ఆరింటికి కలిపి షడూర్ములని పేరు ఆరు కష్టాలు వచ్చినాడు పాప మా పుడుతూనే జన్మతహ అన్నాం అనుకోండి జన్మతహ అంటే ఎవడు పుట్టిన తర్వాత వచ్చినాయి అంటారో